స్తోత్రం దేవ యేసు ప్రభా పరిచిద గొప్ప దేవచనం కలుతండి నీకు వంత యేసు బ్రహ్మ అని ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ నువ్వు ఉంటాను ప్రభావ యేసు ప్రభావ మరి మందం మీద దిగండి ప్రభా దేవా ఎవరైతే మేము కూర్చుంటున్నాను ప్రభా మా మందల మీద దిగండి ఇక్కడ ఆత్మాలుపు దాచి ప్రతి చీకటి దురాత్మ అందక అని శక్తులనేది నజరాడని ఏసిన పాత్ర మీరే ఆత్మకారం జరిగించండి ప్రభా ప్రభా మరి మేమే ప్రార్థనాంశాలు పెడుతున్నాం ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనాంశాలి గొప్ప విజయం దాయించండి ఎస్ ప్రభానికి వందరాని మీరే ఆత్మకారం జరిగించి దేవా మరి ప్రార్థన ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహింపొంది ప్రతి సైతాన్ని అడ్డు ఆటంకాలను కొట్టివేసి ప్రార్థన మీరే తోడుగా అని మహిం పొందామని నజరాడని వేస్తున్నామని నడి పెడుకున్నాను నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీరే బ్రతుకంతా నీరే నీదే నీరే బ్రతుకంతా నీరే నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలము నీదే య్యా కేవలము నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిల్వ నీర ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిల్వనీర ఈ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలమునీదేనయ్యా కేవలము నీరేనయ్యా నా దంటు లోకా ఏది లేదా య్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీరే నీరే బ్రతుకంతా నీరే నీరే నీరే బ్రతుకంతా నీరే నాదంటు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ చేయు వరములకు సంబంధించి చూడొచ్చు కానీ కొన్ని ఈ యొక్క ముఖ్యంగా స్వసత వరములు కలిగిన గొప్ప దైవజనుల గురించి కొన్ని చేయాలని ఎందుకు తలంపు వచ్చింటే వంద సంవత్సరాలు గొప్ప గొప్ప దైవజనులు విశేషమైన స్వసతలు వారి జీవితాలలో వారి సేవ పరిచయలు జరిగేట్లు చూసిన చదివిన కూడా ఎక్కువ మట్టుకు చదివిన అయితే రకరకాల దైవజనులకు సంబంధించిన పుస్తకాలు చదివింది నేను గతంలో ఒక ముప్పై సంవత్సరాల కాబట్టి వారి సేవ జీవితంలో ముఖ్యంగా స్వస్థత ఎట్లా కార్యలు జరిగినాయి ఏం జరుగుతాయి వాళ్ళు పతనం అయిపోయినరు అన్న విషయాలు కొన్ని నిర్మితుంది పంచుకోవాలనుకో ఎందుకంటే మన సేవ జీవితంలో కూడా ఇవి జరుగుతా ఉంటాయి ఎన్నో ప్రాంతాలలో మనం చూసినాం స్వసే అద్భుతాలు అంటే అద్భుతాలు అంటే ఇది మనుషులకు అసాధ్యం ఇది మనుషులకు అసాధ్యం అంటే దేవునికి సమస్తం సాధ్యం దాన్నే అద్భుతం అంటాం యాక్చువల్ అద్భుతాలు కాబట్టి మనం ఊహించని విధానంగా జరిగే వాటిని అద్భుతాలు లేక ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతికి వ్యతిరేకంగా గతంలో తీసుకున్నట్లు ఏలియా ఎలిషా కాలంలో ఒక శిష్యుడు పక్కింటి నుంచి ఒక గొడ్డెలు తెచ్చుకుంటాడు ఆ గొడ్డెలి చెట్టు నరకటప్పుడు అది అందులో బావిలో అంత బరువు వస్తువు అది అది నీళ్ళలో మునిగి కానీ ఎలిషా ఏం చేస్తుంది ఒక చెట్టు ఆకుంది తీసుకొని అందులో ఆ గొడ్డలి తేలిగగా తేలడం చూస్తాం అది ప్రకృతికి విరుద్ధం అట్లా ఎట్లా తేలుతుంది చెప్పరు నీళ్ళ మీద రాయడం కూడా ప్రకృతికి విరుద్ధం రావడం మన ప్రభు నీళ్ళ మీద రావడం కూడా ప్రకృతికి విరుద్ధం కాబట్టి ఈ భూమికి భూమి ఆకర్షణ శక్తి అని అడుగుతుంది కాబట్టి ఆ శక్తికి విరుద్ధంగా ఏమి జరిగినా అవి అద్భుతాలే అయితే అవి మనకి ఆశ్చర్యంగా ఉంటాయి కానీ దేవునికి అవి సామాన్యమే ఎందుకంటే ఆయన సృష్టి ఆరంభిస్తున్నప్పటి నుంచి వాటి అన్నిటినీ చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనకి సామాన్య పని అది ఏది మనకి అద్భుతాలు దేవుని దృష్టిలో సామాన్యమైనవి అన్నట్టు కాబట్టి ప్రతి విషయంలో ఒకటి మనం గమనించాలి ఏంటంటే సమస్త ఘనత మహిమ ఇస్తా ఉండాలి అక్కడ పడిపోయినట్లే నేను చూస్తాను గొప్ప గొప్ప అయితే చిన్నగా ప్రార్థన చేసుకుందాం వీళ్ళు బహు గొప్ప దైవజనులు ఎందుకంటే వాళ్ళ గురించి పోల్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కూడా కష్టమే ఎందుకంటే మనకేమంత గొప్ప అభిషేకం ఉండదు అటువంటి విషయాలలో మన సేవ అటువంటిది కానే కాదు ఒకరి గురించి తిరస్కరణగా మాట్లాడి వారికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కానే కాదు మన సేవ జీవితం అందరినీ ప్రోత్సహించాలా అందరినీ శిష్యులుగా చేయాలా కేవలం అందరు శిష్యులు ఉండాలనేది తపన ఎందుకంటే ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతేప్పుడు చివరిగా ఇచ్చిన ఆజ్ఞ అది ఒకటే అది ఆజ్ఞని నేను విర్తించాల మనం వరకు సాక్షులుగా ఉండాలా సమస్త జన్లని శిష్యులుగా చెయ్యాలా అది మన సేవ మనకు సేవ ఏమన్నా చెయ్యి బుద్ధి గంథం వరకు సువార్థను ప్రకటించాలా ఆయనకు సాక్షులుగా ఉండాలా సమస్త జన్లని శిష్యులుగా చేయాలా నీ శిష్యులుగా చేయడానికి ప్రోత్సహించాలా నేను అది కాంప్రమైజ్ కాను ఎక్కడ నన్ను వాక్యానికి పిలిపించినా ఏదైనా చర్చలో ఎంతో పెద్ద చర్చన కావచ్చు అది చిన్న చర్చ పురాతనమైన చర్చలు కావచ్చు కొత్త ఆధునికమైన చర్చలు కావచ్చు ఏ చర్చ గానీ వాళ్ళు నేను ఆహ్వానించినప్పుడు నేను చేసిన పని అది ఎక్కడిపోయినా మీ సంఘం నుంచి సువార్తికులు బయటికి రావాలా అది మీరు చేస్తలేరు అందుకు దేవుడు నన్ను మీకు చెప్పడానికి హెచ్చరించడానికి మీ సంఘం నుంచి సువార్థికులు లేకపోతే మీ సంఘము చచ్చిన సంఘంతో సమానం పీనుగ ఎక్కడ ఉంటే గద్దగాలు అక్కడ పోగవునని చెప్పిండు మన ప్రభువు కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితం పీనుగ లాగుందనేసి చెప్తా ఉంటాం కానీ ప్రేమతో చెప్తా ఉంటాం వాటి అన్నింటినీ కఠినంగా చెప్పొద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా రావడం అన్నట్టు మనం అట్లా కఠినంగా కాబట్టి చిన్నగా ప్రార్థించుకుందాం ప్రార్థించుకొని ఇక గొప్ప దైవజన్యులు వారి జీవితాల జీవిత చరిత్ర క్లుప్తంగా నేను ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను పరిశుద్ధ బ తండ్రి మీకు మనల్ ఇస్రాయలీల గొప్ప దేవే కృతజ్ఞతలు తెలుస్త ప్రవ్వ ఈ దినం మీ యొక్క శాం చిత్ర నడిపించినందుకు వందనాలు తండ్రి మనం మీ యొక్క కృపాను మాకు అనుగ్రహించి మీకు వందనాలు ప్రవ్వ మీ ఒక క్షణం కూడా మేము జీవించలేము మీ యొక్క తనుమల్ పరిశుద్ధత లేకుండా మీ సంధికి మేము చేరలేము మీ వాక్యాన్ని కూడా ధ్యానించలేము ప్రవ్వ ఎటువంటి అపవిత్రతలు లేకుండా మమ్మల్ని కాపాడమంటే ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నిర్లక్ష్యమైన జీవితం నుంచి బయటకు తీసుకుంటామంటే ప్రార్థిస్తున్నాం అనేక పర్యాలు మీరు మాకు చూపిస్తున్నాయి మనుషులు దేవుడు అంటే భయం లేదు కానీ ఈ లోకంలో ఉద్యోగాలు అంటే భయము భవిష్యత్ అంటే భయము ఏమైపోతుందో నాకన్నా భయం వింటాడుతున్నాయి కానీ మేం మటుకు మీ అందు భయం కలిగి ముందు లోకంలో ఏది ఏది లేకున్నా మీరుంటే చాలా నిందాక పాట ప్రభావ కాకుండావన్నీ నువ్వు ఇచ్చినవే అని మన పాట ప్రభావ కాబట్టి ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా మేము భయపడద్దు లేదా మీరుంటే మాకు చాలు మీరు లేకపోతేనే మా భయం మీరు ఒక క్షణం విడిచిపెడితే మేము జీవించలేం ప్రోగా కాబట్టి నేను కనికరించండి కృప చూపించండి మాతో మాట్లాడి బలపరచండి గొప్ప గొప్ప దైవజన్లు వారి జీవితాలు ఎంతగానో త్యాగం చేసుకొని సంపూర్ణంగా మీ కొరకు ప్రయాసపడ్డారు కానీ ప్రోభ వారి సేవ జీవితంలో ఏ రీతిగా కార్యాలు జరిగినాయి అనేది అవన్నీ మీరు మాకు ఎందుకంటే మాలో అనేక మంది గొప్ప గొప్ప సేవకులు బయలుదేరే పోయిన పోయిన సంవత్సరం చూపించిన నేను కాబట్టి ఆ పిలుపుకి తగినట్లు మేము స్పందించి ముందుకోవాలన్నా సహాయపడమని ఆరు అంతట్లు మీరే ఆధిపత్యం వహించామని ఏ స్వీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల సంవత్సరం అంటే హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ క్రితం జరిగిన ఈ యొక్క చరిత్రాత్మకమైన ఒక అద్భుతాలు చేసే సేవా పరిచర్యకు సంబంధించినది ఒకటి చెప్తున్న మీ తను కంగ్య ఆ వ్యక్తి పేరు ఏంటంటే అలెగ్జాండర్ డోవి అలెగ్జాండర్ డోవి షికాగో అనే ప్రాంతంలో ఈయన సేవ ఆరంభించుకున్నవాడు అయితే ఇతని సేవలో విశేషమైన దేవుని యొక్క పరిశుధాత్మ నడిపింపు చూస్తారన్నట్టు చూసినట్టు మనుషుల చరిత్రలో ముఖ్యంగా ఇతని సేవ ఎంత ఆ అద్భుత రీతిగా ఉండే ప్రపంచాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది సేవ జీవితం ఎందుకంటే విశేషమైన అద్భుతాలు జరిగాయినట్టు ఇతని సేవలో ఆశ్చర్యమైన అద్భుతాలు అయితే ఎప్పుడైనా నేను గమనించిన ఏంటంటే ఆశ్చర్యమైన స్వస్థతలు కని విని ఎరగని స్వస్థతలు నీ పరిచయం జరిగితే ఏమేందంటే నీకు ఆటోమేటిక్ గా డబ్బులు ఇచ్చిపోతూ ఉంటారు మనుషులు ఎంతైనా ఇస్తారు డబ్బులు ఎందుకంటే హాస్పిటల్లలోనే ఇస్తారు లక్షల లక్షలు మరి స్వచ్ఛత లేని స్థలంలో లక్షల లక్షలు ఇస్తుంటే స్వచ్ఛత ఉన్న స్థలం ఎందుకు ఎవరు ఖచ్చితంగా ఇస్తారు కొందరు అయితే అమ్ముకొని దానం మొత్తం సేవ అనే సభ్యుల కాలంలో చూసినాం మనం ఆ పోస్టుల కార్యంలో అట్లా చేసినప్పుడు వాళ్ళు ఆ ఆ విశేషమైన స్వస్థతలు అద్భుతాలు చూసి ఈ అలెగ్జాండర్ డోవే అనే గొప్ప దైవజనని జీవితంలో కూడా అట్లనే జరిగిందండి ప్రపంచం అంత పాపులారిటీ పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నవాడు అయితే ఈ పాపులారిటీ పెరిగినప్పుడు ఏమైందంటే కోట్లు కోట్లు డబ్బులు వచ్చిన ఇంకోటి గమనించిన నేను ఏంటంటే డబ్బులు విపరీతంగా వచ్చినప్పుడు సేవకులకి అర్థం కాదన్నట్టు దీన్ని ఏం చేయాలో సేవకులకేనే కాదు మనుషులకి సాధారణంగా నీకున్నాక కూడా డబ్బులు సమృద్ధికి వస్తే ఏం చేస్తావు మొత్తము డెకరేట్ చేసి పడేస్తావు పిచ్చి పిచ్చి అన్ని కొనుక్కొచ్చి లేదా కార్లు కొనుక్కుంటారు అసలు కారంగాడ పనికి రానప్పుడు కారు ఎంత ఒక బెడ్తో ఇల్లు కొనుక్కుంటారు దాన్ని అలంకరించుకుంటారు వాటి మీద టైం అంతా మైండ్ అంతా అయితే అంటే దాని అర్థం ఏంటంటే మనుషులకి సాధారణంగా అర్థం కాదన్నట్టు అమాంతంగా డబ్బు వస్తే ఏం చేయాలో అర్థం కాదు ఏ మనిషనా కావచ్చు వాడు ఆ రీతిగా దుష్టుడు కూడా శోధించచ్చు నెల్లి అట్లనే ఈ అలెగ్జాండర్ డావి అనే వ్యక్తి జీవితంలో ఆయన ఏం చేసిండు దగ్గర దగ్గర ఆరు ఎకరాల భూమి కొన్నాడు ఆ పట్టణంలో ఆరు ఎకరాల భూమి కొని ఆయన సియోనుపురం అని ఒక పట్టణాన్ని ఆరంభించాడు అయితే ఒక మొత్తం ఇప్పుడు మనం చూస్తాము కయ్యను ఎట్లయితే సిటీ కట్టిండో అట్లనే ఈయన కూడా కట్టిండు అక్కడనేమో కయ్యను దేవుని కృప లేనివాడు ఈయన దేవుని కృపలో ఉన్నవాడు తేడా అదే అయితే టూ ఇయర్స్ లోనే ఏం జరిగిందంటే ఆ సిటీ సినుపురం అనే పట్టణాన్ని కట్టినాక రెండు సంవత్సరాలలో పదివేల మంది ఆ పట్టణానికి వచ్చి సెటిల్ అయ్యే ఈయన సేవ పరిచయం ఉన్న అంత పెద్ద చర్చ అండి పదివేల మంది చర్చ అది అయితే ఇతని జీవితంలో ఏం జరిగిందంటే అంత విశేషమైన సేవ చేసిండు స్వస్థతలు విపరీతమైన స్వస్థతలు అద్భుతాలు జరిగినాయి జీవితంలో ఆ పట్టణం కట్టిండు మనుషులు అతన్ని ఒక దేవుడిలాగా కొలిచారు అదే జరిగే సమస్య అన్నట్టు మనందరి జీవితాలలో దేవుని లాగా కొల్చొద్దు ఎందుకంటే దేవుడు తన మహిమను ఎవరితో పంచుకోడు ఒక లక్ష నలభై నాలుగు మందితో పాటు తప్ప ఇంకా ఎవరితో పంచుకో ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళలో ఎటువంటి వ్యక్తిగత గుర్తింపులు ఉండవు గొరపిల్ల ఎక్కడ పోతే గొరపిల్ల వెంట పోతూనే ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళకంటే ఒక గుర్తింపు ఉండదు వ్యక్తిగతంగా వాళ్ళు కేవలం ప్రభునామాన్ని బట్టే గుర్తింపు పొందుతూ ఉంటారు అయితే ఎప్పుడైతే నువ్వు పొగడబడతావో నీ దగ్గర ఒక సమస్య ఏర్పడుతుంది మలైనత ఏర్పడుతుంది నీ హృదయంలో గర్వం రావచ్చు ఆ క్షణంలో ప్రభు నిన్ను పక్కకు పెట్టచ్చు అటు జరుగుతూ గొప్ప గొప్ప వ్యక్తులలో అక్కడ జరిగింది కూడా అయితే ఇతను అటువంటి తపన అటువంటి తలంపులో మంచి కార్యం చేసిండు కానీ ఆ పట్టణం కట్టినాక అతనికి కొంచెము ఈ యొక్క గొప్పతనము అందరూ అతని పొగడడం చేసినాక న్యూస్ పేపర్లలో ఆయన గురించి బాగా రాయడము ఎవ్వరు పడితే గురించి గొప్పగా మాట్లాడడము గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన దగ్గరికి రావడం ఇవన్నీ జరిగినాక ఆయనకి కొన్ని బయలుపరచడం జరిగింది అవి మళ్ళీ దేవుడి నుంచి చచ్చినాయి అనేది మనకి చెప్పడానికి అంత సన్యాసం కాదు మనం తెలియపడడం కాదు కానీ తనకు సంబంధించిన పుస్తకాలు నేను చదివిన మీకు చెప్తా పుస్తకం పేరు గాడ్స్ జనరల్స్ అని ఉంటుంది బుక్ అది నేను నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ మొత్తం పుస్తకం అందులో చరిత్రలో గొప్ప గొప్ప ఆ పుట్టుపూర్వతలు అన్ని ఉంటాయి అందులో వాళ్ళు ఏ రీతిగా విశేషమైన సేవ చేసేవారు ఏ రీతిగా పడిపోయినరు అని కూడా ఉంటుంది ఆ అయితే ఈ అలెగ్జాండర్ ట్రోగైన వ్యక్తి ఆయన నేనే ఎలైజాని ఏలి ఎలియా అనేసి చెప్పడం స్టార్ట్ ఆ తర్వాత ఊహించుకోండి ఒక పట్టణం కట్టిండంటే డబ్బులు ఎంత కాలం ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తా సో అట్లా ఇష్టం వచ్చినట్లు ఖర్చు తర్వాత డబ్బులన్నీ వెళ్ళిపోతుంటే ఎక్కడ నీ కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో అతను తన తన పరిచర్లో ఉన్న వారి మీద వ్యతిరేకంగా మాట్లాడము కోపం యూపించడం తిట్టడం ఇట్లాంటివన్నీ చేసి ఉండాలి మరి విశేషమైన ఆయన జీవితంలో జరిగినాయి కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు జస్ట్ ఏడు సంవత్సరాలు అంతే ఏడు సంవత్సరాల సేవ పరిచయలనే విశేషంగా జరిగింది కానీ ఏడవ అదే నైన్టీన్ నాట్ సెవెన్ లో ఆయన చనిపోయి ఎట్లా అప్పులపాలై ఇది ఒక విషయం మనం నేర్చుకోవాలి కాబట్టి సేవా జీవితంలో డబ్బుల విషయంలో బహు జాగ్రత్త ఉండాల ఒక్కటి కూడా మనం టచ్ చేసుకోండి మనం అదే నేర్చుకున్నాం మొదటి నుంచి కానుకలు మనం వాడుకోము వాడుకోవచ్చు ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది వాడుకోవడానికి నువ్వు సేవా పరిచయాలు నీకు సంపాదన లేనప్పుడు ఆ కానుకలు వాడుకోవచ్చు సేవ కొరకు కట్ కిరాయల కొరకు బస్సు ఛార్జులు ఆటో ఛార్జీల కొరకు లేకుంటే ఆకలిస్తే ఎక్కడన్నా తినడానికి కొరకు ఇవి వాడుకోవచ్చు నువ్వు కాదు కలి కానీ నీకు సంపాదన ఉన్నప్పుడు అవి అవసరం లేదు వాడుకోవడానికి అవి పేదవాళ్ళకి ఇవ్వచ్చు మనం లేకుంటే వేరే సేవకులకి వచ్చి డబ్బులు లేని వాళ్ళకి నీకు వేరే రూపకంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి జీ పనివాడు జీతానికి పాత్రడు కాసు వార్తలు పనివాడు జీతానికి పాత్రడు కాబట్టి పని చేసినందుకు నువ్వు జీతం తీసుకోవచ్చు కానీ నీకు ఆల్రెడీ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇది తీసుకుని అవసరం లేదు తర్వాత స్టీఫెన్ జెఫ్రీ అనే ఒక గొప్ప దైవజనుడు చాలా కాలము విశేషమైన సేవలో కొనసాగి ఆయన ఇంగ్లాండ్ దేశంలో అయితే ఈ ఆశ్చర్యం ఏంటంటే ఈయన సేవలో బహు విశేషంగా అద్భుతాలు జరిగాడు అన్నట్టు రకరకాల రోగాలు రకరకాల రోగాలు ముఖ్యంగా అదేమంటాము ఆర్థరైటిస్ అంటాం కదా అటువంటి ఆర్థరైటిస్ రోగాలు బహుగా స్వస్థతలు పొందడం మనుషులు తర్వాత ఆ వీల్చేర్స్ అలా కూర్చున్న మనుషులు నడవడం వంటి అద్భుతాలు జరిగినాయి ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ కీల నొప్పులు మోకాల నొప్పులు ఇట్లాంటి వాళ్ళు అందరిలో ఆ రోజులలో అయితే నేను మీకు ఎన్నిసార్లు నేను చెప్పిన మన సేవలో అటువంటి అద్భుతాల గురించి మనము ఎదురు ఎందుకంటే దేవుడు చెప్పిండు ఎందుకు ఆర్థరైటిస్ వస్తుందో దేవుడు చెప్పిండు మనకి ఎందుకు డయాబెటీస్ వస్తుందో దేవుడు చెప్పిండు మనకి ఎందుకు బ్లడ్ ప్రెషర్స్ వస్తాయి నేను అవన్నీ మీకు గతంలో ఎన్నోసార్లు జ్ఞాపకం చేసిన అన్ని రోగాలకి మూలము కార్బోహైడ్రేట్స్ అని అంటే పిండి పదార్థాలు అన్ని రోగాలకి మూలము ఇంక నేను కొన్ని సంవత్సరాలు బహు దీర్ఘంగా ప్రార్థనలు చేసిన ఒక ఐదారు సంవత్సరాలు ప్రార్థన చేసిన నేను దేవుడికి ఈ విషయంలో రక్త సంబంధికులు ఎంతో అటువంటి దీర్ఘకాలపు రోగాలతో వాళ్ళు చనిపోయినారు నేను అప్పుడు ఎంతగానో రాత్రి మగాళ్ళు కూర్చునేటువంటి ప్రార్థనలు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక కోర్ట్ కేసు గురించి చూపించింది ఒక క్రైస్తవ డాక్టర్ మీద కేసేసి తన సహా డాక్టర్లు తనతో పాటు పనిచేసే డాక్టర్లు ఈ కోర్టు కేసు ఏంటంటే ఈయన ఒక స్త్రీకి సలహా ఇచ్చిండట బేబీ పెద్దగా అయిపోయింది ఇంకా పాలు విడిచే దశకి దిగింది బేబీ మళ్ళీ పాలు విడిచినాక ఆ బేబీకి నేను ఎటువంటి ఫుడ్ పెట్టాలంటే ఆయన ఫ్యాట్ ప్రోటీన్ ఇలాంటివన్నీ చెప్పిండ ఆయన ఏం చేసింది చిన్నపిల్లలకి మటన్ ఎట్లా పెట్టాల అనేసి గడబడి చేసింది తర్వాత వేరే వాళ్ళతో వాళ్ళంతా వ్యతిరేకంగా ఆయన మీద కేసు వేసి కొన్ని సంవత్సరాలు ఆయన కేసు కొట్లాడి గెలిచిండు చివరికి అయితే ఆయన కోర్టులో ధైర్యంగా జడ్జిల ముందు వాళ్ళందరి ముందు నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు అని రుజువు పరిచిండు సైంటిఫిక్ గా ప్రతి విషయంలో అతను చాలా క్లియర్ గా విష వ్యక్తపరిచి విశదీకరించింది అన్నట్టు పిండి పదార్థాలు తినడం వలన ఏం జరుగుతుంది శరీరంలో అని చూపించిండు ఆయన పుస్తకాలలో చాలా కాలం కిందట రాయబడ్డ గొప్ప పుస్తకాలు తీసి ఐదు కోట్ల పోయి ప్రొడ్యూస్ చేసి చివరికి గెలిచిడు అప్పుడు దేవుడు నాకు ఈ రూపకంగా మాట్లాడి అనేసి నేను గ్రహించిన ఆయన తర్వాత రెండు పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు నేను చదివిన నేను ఎక్కువ చదివిన వాణి కాబట్టి నాకు ఇవన్నీ విషయాలు తెలుసు నా తట నేను తెలుసుకోలేదు ఆ ఎవరో గొప్ప వ్యక్తులు కష్టపడి జీవితాంతం త్యాగం చేసుకుని వాటిని కనుకొని రాసిన పుస్తకాలు అవి అవి చదివి నేర్చుకున్నాను ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ పిండి పార్థాలు తినే వాళ్ళకి అంటే గోధుమలు బియ్యము ఈ జొన్నలు సిరిధాన్యాలు ఇవన్నీ చెప్తారు కానీ అబద్ధాలు అన్నట్టు వాళ్ళు చెప్పేది పిండి అంటే గంజి పిండి పదార్థాలు ఎక్కువ తినే వాళ్ళకి ఆర్థ్రైటిస్ వస్తుంది కాబట్టి మనం వాటిని తినద్దు మనం అదొక మన ఇంకేమునే తినడాకంటే నేను ఒకసారి చెప్పిన కొన్ని లక్షల ఐటమ్స్ని తినేది నువ్వు మానుతున్నాయి రెండు మూడే బియ్యము గోధుమలే నువ్వు మానింది అవి కాకుండా కొన్ని లక్షలు ఉన్నాయి ఆహార పదార్థాలు ఎందుకు ఊహించారు మనుషులు అర్థం కాదు ఎన్ని సార్లు చెప్పినా ఇంక ఏమి తినాలా బ్రదర్ అంటారు ఇంకేమున్నాయి బ్రదర్ అంటారు అంటే ఒక రకంగా ఏమంటారు కించపరిచినట్లు మాట్లాడుతున్నారు అవి కాకుండా ఇంకేం తినాలా మరి కొందరు ఏమన్నట్టున అరే ఏముంది ఇక చనిపోయి ఏదో రోజు ఆవాల్సిందే కదా మంచి తినేసి వస్తే బాగాలేదా అవును చాలా బాగుంటాయి దొరకపోతే అంతే కదా సమాధి తోటలలోనే ఉంటాయి అన్ని తలాంతులు అని ఎన్నిసార్లు చూపిస్తూ ఉంటాయి ఆ ఇక్కడే ఉంటాయి తలాంతులు బయట పరిలోకానికి పోవు ఎందుకంటే అక్కడ అవసరం లేదు ఈ లోకంలో ఉన్నంత నీకు తలాంతులు అవసరం అలా అక్కడ సమాధి తోటలు విడిచిపెట్టి పోతున్నారు అందరు మనుషులు నిర్లక్ష్యమైన జీవితము కఠినమైన హృదయమే మనుషుల చెడబడుతుంది మార్పు పొందాలంటే స్వీకరించాలి స్వీకరించి ఇది నేను పొందుకున్నాను ఈ రోజు నేను దీన్ని పాటిస్తాను అంటే ఎందుకు కావు అద్భుతాలు ఖచ్చితంగా జరిగితే ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే తన జరగడానికి వాషపడుతున్నా కానీ ఈ ముందే నీ ఆహార పదార్థాలకి వెళ్తే ఇస్తే నీకు స్వస్థత వచ్చేది కదా దుఃఖం అనిపిస్తూ ఉంటుంది ఎంతో మంది సన్నిహితులు క్లోజ్ ఉన్న వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే నేను చెప్పి కూడా వేస్ట్ అయిపోయింది అనిపిస్తూ ఉంటాను ఇక వాళ్ళకు కూడా ముఖం నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి మళ్ళీ నేను చూస్తూ ఉంటా కదా కష్టం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చెప్పినా కూడా నేను వినలేదని చాలా మంది ఈ సఫరింగ్ నేను చూసినానన్న అయితే ఈ ఈ జెఫ్రీ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాడు స్టీఫిన్ జెఫ్రీ ఈయన సేవలో కూడా ఇలాగ చెప్పినట్లు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్వస్థతలు పొందే మనుషులు వీల్ చైర్స్ నుంచి ఆర్థరైటిస్ అంటే వాళ్ళు సాధారణంగా వీల్ చైర్స్ కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళు నిలబడలేరు నడవలేరు భయంకరంగా నొప్పులు ఉంటాయని మోకాళ్ళల్లో కాబట్టి ఆ వీల్చర్స్ లేసి నడిచేవాళ్ళు మనుషులు అంతగా విశేషమైన స్వస్థత లేనికరియి అయితే ఒకసారి ఈ దేవజనుడు ఆఫ్రికాలో పబ్లిక్ మీటింగ్స్ చేసినప్పుడు ఒక తప్పుగా ఆయన అహంలో మాట్లాడినట్లు రుజుపరచబడింది ఏంటంటే ఈ ప్రపంచమంతా నా కాళ్ళ దగ్గర ఉంది అని అందరు విన్నారు ప్రజలు ఈ ప్రపంచమంతా నా కాళ్ళ దగ్గర ఉందని మనకు తెలుసు ఈ ప్రపంచం అంతటా మన ప్రభు కాళ్ళ దగ్గర ఉంది మన కాళ్ళ దగ్గర లేదు మనము కూడా ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాం ఈ సత్యం నువ్వు స్టీఫెన్ జెఫ్రీ అనే వ్యక్తి పబ్లిక్లో అందరూ చెప్తుండ్రు ప్రియ సంగమా అమ్మ అయ్యా ఈ ప్రపంచం అంతట దగ్గర ఉంది అంటే నీలో బహుగా గర్వం ఉన్నట్లు కదా ఎందుకంటే ఎక్కడో ఎటువంటి మనుషులు కూడా స్వస్థత పొందుతుంటే నీకు ఆ గర్వం వస్తుంది అన్నట్టు ఆ రీతికి జరిగిన ఆ టైంటి మాటలు ఆయన ప్రజలతో మాట్లాడిన తర్వాత కొంతకాలమే ఎక్కువ కూడా కాదు కొంతకాలానికి ఆయన కూడా సిక్ అయిపోయి ఇది మీకు మీకు అందరికీ తెలవలసిన విషయం ఏంటంటే నీ సేవ ద్వారా ఎంతమంది స్వచ్ఛతలు పొంది నీకే అనారోగ్యం వస్తే నీ పరిస్థితి ఏంది దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నాడు మనిషివే నీకు నే బలిని తెలు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు స్వస్థతనిచ్చేది నేను స్వస్థపరిచే హోగను నేను అంటాడు మన ప్రభు పొందిన గాల చేత స్వస్థత అన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వుగానే కాదు కేవలం ఒక సాధన అంతే ఒక పని ముట్టు నువ్వు అంతకైతే వెళ్ళదు నీ ఆ పని అయిపోతుంది దాని తర్వాత నీ పని కూడా అయిపోతుంది ఏ వీల్ చైర్ నుంచి మనుషులను బయటికి తీసుకొచ్చిండో అదే వీల్ చైర్ నిర్చోవలసి వచ్చింది చివరి వరకు చనిపోయిన తర్వాత ఏ ఆర్థరైటిస్ ద్వారా అనేకలు స్వస్థ ఏ ఆర్థరైటిస్ నుంచి స్వస్థత పొందిండ్రో ఈయనకి కూడా అదే రోగం వచ్చేసింది ఎహాజ్ గ్యాప్ కనికొస్తుంది కదా ఈ మన కాలంలో జరిగినాయి ఇంకా జరుగుతున్నాయి ప్రపంచ ఆత్మసంఘట పాస్టర్లు ఎందుకు సిక్ అయిపోతున్నారంటే ఎన్నో కారణాలు ఉంటాయి దానికి ఆత్మీయ కారణాలు ఉంటాయి ప్రకృతి సహజమైన కారణాలు ఉంటాయి మనం తీర్పర్లం కానే కాదు ఆత్మీయమైన కారణాల మటుకు నేను టచ్ చెయ్యను అది ప్రభు ఏరియా ప్రభు ఏ తీర్పరి కానీ ప్రకృతి సహజమైన కార్యాలైతే నేను కారణాలైతే నేను ఎత్తుకుంటా నువ్వు పనికిరాని ఆహారం పొందుకొని చెడగొట్టుకుంటే హెల్త్ దానికి మళ్ళీ మందులు ఏ మందులు తినాలా ఆ శరీరం నియమం కాబట్టి మందులతోనే కావాలా అది కానీ స్వస్థత ఏ ప్రవహిస్తాడు కానీ ఆ మందులు మటుకు ఆ పురుగులను చంపాలా బ్యాక్టీరియాని వైరసెస్ని చంపాలా ఆ మందులు అది విదానము దేవుడు పెట్టిన విధానం అది ఏదొద్దంటామో అదే చేస్తారు అందుకు అనారోగ్యం పాలవుతూ ఉంటారు పోయి హాస్పిటల్లో చుట్టూ తిరుగుతారు లక్ష లక్షలు ఖర్చు పెడతారు అది కూడా నాకు బాధ అనిపిస్తుంటుంది ఇది నేను ఎప్పుడు తప్పిదం లెక్క పెడతా ఉంటాను ఏంటంటే నేను పెట్టద్దు కానీ కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సత్యం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అది ఏందంటే నువ్వు ఏ రోజు కూడా అనాథకు ఒక ముద్ద అన్నం పెట్టిన వాడవా అన్నం పెట్టిన దానవా పది పైసలు ఖర్చు పెట్టినావా ఎంత ఖర్చు అవుతుంది ఒక ముప్పై మంది పిల్లలకి చిన్నపిల్లలకి ఆహారం పెట్టాలంటే మహా అంటే ఒక ఐదు వేలు పదివేలు ఒక పూట ఏ రోజు నువ్వు చేయవద్ది కానీ అన్నిలోకి హాస్పిటల్స్ లో పోయి లక్ష లక్షలు నువ్వు ఐసీలో పోయి కూర్చొని లక్షల లక్షలు ఖర్చు పెడుతుంటే నువ్వు ఏ రీతిగా విశ్వాసివి విశ్వాసు బాధ అనిపిస్తుందా లేదా చెప్పండి అన వృద్ధుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి ఏ రోజున పోయి పాపం వాళ్ళ కన్నం పెట్టి ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కూడా పెట్టకపోతేవే కానీ ఇప్పుడు రక్షణ పొందినాక కనీసము తల్లిదండ్రులు లేరు కానీ వృద్ధులు వృద్ధులకు పోయి పెట్టచ్చు కదా వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అన్నదా లేదా వేసు అట్లా కూడా చేస్తలేరు కానీ అనవసరంగా పోయి ఆ హాస్పిటల్ లో వేలు వేలు లక్షల లక్షల మందులకి ఖర్చు పెడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఏ రోగము మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అదే రోగం వచ్చి ఈయన కూర్చొని ఈయన పట్టుకోండి ఒకనొకసారి ఆయన సేవలో ఆయన దగ్గర ఆయన సేవలో ముందు పాటలు పాడేవాడు ఒక వ్యక్తి ఆయన పేరు ఫ్రెడ్ ఫ్రెడ్ స్క్వయర్ ఈ ఫ్రెడ్ స్క్వయర్ అనే వ్యక్తి ఈ స్టీఫెన్ జెఫరీ సేవలో పాటలు పాడేవాడు దేవుణ్ణి సిద్ధించేవాడు ఆ టైంలో ఈయన మీదకి అభిషేకం వచ్చింది ఆ పరిచర్యలో దాని తర్వాత ఈయన పరిచర్య ఫ్రెడ్ పరిచర్యలో గుడ్డి వాళ్ళందరు చూపులు పొందేట హండ్రెడ్ పీపుల్ అంటే వందల కొద్ది ఒకేసారి నాలుగు మంది చూపులు పొందారు అంట గుడ్డివాళ్ళు ఆయనకు స్వసత ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇప్పుడు స్టీఫెన్ జెఫ్రీ అనే వ్యక్తికి ఆర్థరైటిస్ రోగం స్వసత వరం ఈ ఫ్రెడ్స్క్వైర్ అనే వ్యక్తికి గుడ్డి వాళ్ళకి చూపు ఇవ్వడం అన్న స్వస్థత వారం దేవుడిచ్చిండ్రి కాబట్టి అందరికి అన్ని హీలింగ్స్ ఉండమని నేను ఎన్నిసన చూపించిన వాక్యం ఒక్కొక్కరికి ఒకటి ఉండొచ్చు ఉండొచ్చు అయితే తర్వాత ఈ ఇద్దరు తర్వాత ముగ్గురు స్మిత్ విగిల్ స్వర్త్ గొప్ప గవజనుడు ఆయన సేవ ఎంతగానో ఆశ్చర్య చెకిత్తమైంది ఆ ఈ స్మిత్ విగిల్స్ వర్త్ అనే వ్యక్తి సేవలో ఈ ఫిట్స్ వచ్చే పిల్లలు మనుషులు స్వస్థత పొందేట దేశం నుంచి ఎక్కడెక్కడ ఈ ఫిట్స్ రోగాలు ఉన్న పిల్లలు మనుషులు పెద్దలు వృద్ధులు పిల్లలు అందరూ వచ్చేటోళ్ళు ఈయన అంతే ఈయన సేవలో ఫిట్స్ రోగాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనుషులు దేవుడి ప్రేరేపణ ఉన్నప్పుడు ఆయనకు తెలిసిపోతుండే ఆడియన్స్ లో వచ్చినప్పుడు ఎవరికైనా ఫిట్స్ రోగం ఉందా అనేది తెలిసిపోతుండే ఆయన స్టేజ్ మీదకెళ్ళి దిగిపోయి వాళ్ళకి ప్రేయర్ చేస్తూ అటువంటి ప్రేరే ప్రేరేపణ కూడా అతనికి అంటే గొప్ప దేవజన్ అతను కూడా ఎంతోమంది అతని సేవలో స్వస్థతను పొందినట్లు చరిత్ర మనం చూస్తాం పుస్తకాలలో చదివిన చాలా మటుకు తర్వాత ఒక యాభై సంవత్సరాలకి అంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో చాక్ కు అనే ఒక ఈ పెద్ద చర్చి సేవకుడైన ఆయనకు కూడా ఆయన సేవ జీవితంలో కూడా అద్భుతాలు జరగడం స్టార్ట్ అయినాయి థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్రజలు వచ్చి ఆయన సేవలో రకరకాల స్వస్థతలు పొందిన వాళ్ళు ముఖ్యంగా కుంటి వాళ్ళు యాథలైటిస్ వాళ్ళు మంచానం పడుకున్న వాళ్ళు సేవలు ఆశ్చర్యమైన సేవ అనేది కానీ ఎప్పుడైతే ఈయన పరిచర్య మహా అంటే ఒక ఆరు సంవత్సరాలే ఎందుకంటే ఎక్కువ ఆరు సంవత్సరాలే ఈ ఆరు సంవత్సరాల్లో ఈయన ఎక్కువగా ఆయన గురించి ఆయన మహిమపరచుకోవడం స్టేజ్ మీద మాట్లాడాలలో ఇది ఒక స్పలీనత అన్నట్టు ఇ ద్వారా విశేషమైన అద్భుతం జరుగుతుంటే నువ్వేదో గొప్పవానికి అనుకుంటావు ఆయన అనుకోవద్దు అనుకుంటే బంద్ అయిపోతాయి మనం కూడా అటనే మన సేవల పరిచయలో ప్రవచనాలు మర్చిపెట్టలో మనము వాక్యంలోని సత్యాలు మర్చిపెట్టలో మనకు రాకపోయాడు ఇవన్నీ గ్రంథంలోని విషయాలు ఏవి అర్థం కాకపోయాయి మనకి కాబట్టి మనము వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్ను నువ్వు మయమపరచుకోవద్దు ఈ ద్వారా చేయబడుతున్న కార్యాలయం విషయం నువ్వు మయమపరచదు మేము ఏదో గొప్ప పని చేస్తామని అనుకుని అనుకోద్దు అరణ్యంలో ఒక శబ్దం అంతే ఊరు పేరు లేదు తను తాను అది జరిగిందనే సమస్య అయితే ఆ లో ఈయనకి జరిగింది ఏంటంటే సాధారణంగా పెద్దవాళ్ళకి రాదు ఈ రోగము పిల్లలకు వస్తుంది పోలియో వచ్చింది ఒక సేవకునికి ఆయన సేవలో ఎంతమంది స్వస్థత పొందిన వాళ్ళు ఆయనకి ఈ పోలియో రోగం వచ్చి చనిపోవాల్సి వచ్చింది అయితే నేను ఇదొకటి బహు ఆశ్చర్యంగా నేను ఎప్పుడూ ఉంటాను దేవుణ్ణి ఏంటంటే బాబా ఈ సేవకులు ఎంతగానో ప్రార్థన చేస్తే ఎంతమంది స్వస్థత పొందినప్పుడు మళ్ళీ వాళ్ళకి తగిలిన రోగాన్ని ఎందుకు స్వస్థత పొందలేకపోయాను వాళ్ళు అంటే వాళ్ళు ప్రార్థన మానేసిండ్రా జాలిగల దేవుడవు కదా వాళ్ళు ఎందుకు స్వస్థపరచలేదు నేను ఒకటి గ్రహించిన ఏంటంటే మోసే జీవితంలో కూడా ప్రభు ఆయన శరీరాన్ని దొరకనియలేదు ఎందుకంటే ఆయన శరీరంలో ఎంతో మహిమ ఉండే అని చూస్తాం మనం మెరుగుమయమైనా జూలియొస్తుంటే ఆయన్ని దేవునిలాగా కొలుస్తారు ఆయన చనిపోయినాక అందుకే దొరకని పండు చేసేది కూడా అంతే వీళ్ళ జీవితం ముగింపు దశలో వీళ్ళు దీర్ఘ రోగంతో బహు భయంకరమైన రోగాలతో వీళ్ళు మరణించడము అది మనుషులకందరికీ ఒక లెసన్ అన్నట్టు ఏంటంటే ఈయన కూడా ఒక మనిషే ఈయన పొందుకోగలడు వర్షిప్ ఆరాధన మనుషులు ఆరాధనకి అర్హులు కాదు ఏస్ప్రో ఒక్కడే ఆరాధనకు అర్హులు మనం ఎన్నిసార్లు చూస్తాం సమస్తమైన మూలంగా కలిగాను ఆయన కొరికే కలిగాను కదా ఆయన ఎంతే కలిగాను అంటాడు స్వాతికుడు సమస్తమైన కొరికే అయితే మనం ఈ విషయం గ్రహించాలి ఎప్పుడైతే నిన్ను మహింపరచుకుంటావో దేవుడు నిన్ను తీసేస్తాడు మీ సేవలో సేవ నుంచి నువ్వు గ్రహిస్తావు నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆత్మ దిగిరాదు ప్రార్థన భాషలో ఎంతగా ప్రార్థన చేస్తున్నా నీకు తృప్తి ఉండదు నువ్వు ఎంతగా పాటలు పాడి దేవుడిని శ్రద్ధించడం నీకు తృప్తి ఉండదు అంటే నేను పక్కకు పెడుతున్నాడు దేవుడు అనర్థం కాబట్టి మన జీవితాలను మనం చలి చేసుకోవాలి ప్రభు నన్ను క్షమించిన ఇంకొక అవకాశం ఈ ప్రవ్వా అంటే ఆయన ఎంతో నమ్మదగిన గొప్ప దేవుడు ఇస్తాడు నేను ముఖ్యంగా అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల గురించి నేను ధ్యానించిన గానీ విశేషంగా విలియం బెన్హామ్ అనే దేవజన్ గురించి చాలా జర్ చదినే ఆయన వాక్యాలు ఎన్నో వాక్యాలు చెప్పిండు నైన్టీన్ నుంచి నైన్టీన్ వరకు చెప్పిండు ఇప్పుడు మనం మన కేబిపిఎం మనం ఏం చేస్తాం అన్ని వాక్యాలు రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో పెడతాం కదా అట్లనే ైన్టీన్ ఫార్టీస్ ఊహించుకోండి నైన్టీన్ థర్టీస్ నైన్టీన్ ఫార్టీస్ నుంచి ఈ విలియం రెన్హా అనే గొప్ప దేవజన యొక్క వాక్యాలన్నీ రికార్డ్ చేసింది క్యాసెట్ టైప్స్ నల్ల ఆయన రికార్డ్ చేసి ఈ రోజు వరకు కూడా ఎత్తిపెట్టింది అయితే ఈయన చదువుకోలేదు వ్యక్తి ఈయన చదువుకోలేదు కానీ కేవలం దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు కలిగి కొనసాగించింది సేవలో ఆయన సేవలో విశేషమైన అద్భుతాలు విశేషమైన స్వస్థతలు దాని తర్వాత వివేచన ముఖ్యంగా వివేచన విపరీతమైన వివేచనకి ఇట్లా చూడంగానే చెప్పేస్తుంటాడు నీలో ఏంది నువ్వెవరని నువ్వు ఎటువంటి పాపం చేసినావారు చెప్పేస్తుంది ఆయన నువ్వు ఏ టైంలో ఏం పాపం చేసినావో చెప్పేసేటాడు అంత విశేషమైన వివేచన వరాలు ఈయనకు ఉండేది దాన్ని ఈయన గిఫ్ట్స్ వరాలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు కనిపించవచ్చు కానీ ఈయన దగ్గర అన్ని గ్రూప్ గా కనిపించాడు ఆ విశ్ విశేషమైన విశ్వాసం ఉండే దీనికి ఈయన నోటితో మాట్లాడితే తర్వాత స్వస్థతలు కనీ విని ఎరగాని స్వస్థతలు జరిగిన వంకర టింకర్ ఉన్న చేతులను కాలాన్ని గా తిప్పేసేట ఆయన సేవలో అటువంటి విశేషమైన కార్యలు జరిగినాయి అన్నట్టు ఆ విధానంగా తర్వాత బహు తగ్గింపు జీవితం కలిగిన వాడిన ఎంతో ఈయన చాలా చీప్ బట్టలు కొనుక్కునేవాడు నీట్ కనిపించేటోడు కానీ ఎక్కువ డబ్బులు వృధా చేయకుండా చాలా చీప్ క్వాలిటీ అంటే చీప్ క్వాలిటీ అంటే ఎక్కువ ఖరీదనే కాకుండా నీట్ గానే ఉండేటోడు కానీ ఖరీదు బట్టలు ఎక్కువ తగ్గించుకొని ఎటువంటి స్వార్థం లేని జీవితం కానీ దురదృష్టం ఏమైందంటే ఈయన కొన్ని బోధలు కొన్ని బోధలు తీసుకుని పరిచర్యలో ఆ బోధలు అతన్ని 1960's అనుకుంటారు నైన్టీన్ లో త్రీలో అతను ఒక వాక్యం ప్రకటించి నేను విన్నాది నేను చదివిన కూడా ఆయన వాక్యము అదేంటంటే మనకు తెలుసు ప్రణం పరిణాదాల మనము ఇద్దరు సాక్షుల గురించి ఎంతో తీరంగా ధ్యానించినాం కొన్ని గంటలు మనకు తెలుసు ఇద్దరు సాక్షులు ఎవరు అనేది గొప్ప జనానికి కూడా మనకు తెలుసు ఏ రీతిగా వీరు వారి జీవితాన్ని దార అనేది కూడా మనకు తెలుసు సంఘ సంఘానికి మళ్ళీ ఏ రీతిగా నూనెని పోసే వారి జీవితాలు ఎట్లా ఆరిపోతాయి ఆ ఆ యొక్క దీపంలాగా కాలిపోతారు ఎట్లా కాలిపోతారు అన్న విషయాన్ని నేను చూపించాను ఎన్నిసార్లు అయితే విలియం బ్రెన్హాం అనే గొప్ప ఆ ఆ ఇద్దరు సాక్షులలో నేను ఒక్కడిని అని చెప్పుకున్నాడు అది నాకు దేవుడు చూపించిండీ అయితే మనకి కేవిపిఎం లో ఒక విషయం తెలిసి తెలుసు మనకి ఏంటంటే దేవుడు పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటూ ప్రవర్తన లాగా కానీ కాలంలో అందరిని ఏర్పరచుకోవడం తెలుసుకునే ఒక్కరు కాదు ఎందుకంటే సంఘం ఒక శరీరం అయిన శరీరం ముఖ్యంగా అట్లా ఆలోచించాలన్నట్టు సంఘము ఒక శరీరము అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అది ఒక వ్యవస్థ అని మనకి దేవుడు బయలుపరిచేడు కానీ ఇతని సేవా పరిచయాలలో ఆ రీతిగా చెప్పడం తర్వాత ఒక మరీ కఠినమైన బోధ ఏంటంటే చాలా మంది సహించలేకపోయినారు ఆ ఈ రోజు కూడా సహించారు మీకు తెలియదు కాబట్టి మీకు మీరు ఇన్నోసెంట్ అన్నట్టు మీకు తెలియదు ఆ ఆయన ఏం చెప్పిండంటే సైతాను ఆ సర్పము ఆ ఏదైనా తోటలో హవ్వతో వ్యభిచరించిందనేసి చెప్పిండు అక్కడ ఎక్కడ లేదు కదా మనకి ఆరాధం ఆధార ఆధారం ఉంది కానీ వాక్యం ఒరిజినల్ సిన్ అంటారు ఒరిజినల్ సిన్ అంటే ఫస్ట్ టైం పాపం చేయడం అయితే ఆయన చెప్పింది ఏంటంటే సర్పము హవ్వతో వ్యరుచరించి అని చెప్తున్నాడు అటువంటిది ఎక్కడా లేదు కదా బోధ అది బహు డిస్టర్బ్ చేసింది అన్నట్టు ఈయన పరిచర్ ఆయన ఆయనని దేవునితో పోల్చడం స్టార్ట్ చేశారు ఈ రోజు కూడా కొన్ని బ్రెండ్ ఎం చర్చస్ వాటిది బ్రెండా టబర్ నకిల్స్ వాటిది టబర్ అనే పదం పెట్టుకున్నారంటే వాళ్ళు బ్రెండ్ చర్చోళ్ళే అంటున్నారు టబర్ అంటే గుడారం అన్నట్టు తెలుగులో అయితే గుడారము అని లేక టబర్నకుల్ అనే పదము ఎక్కడ కనిపిస్తే అది సహవాసంలో ఉన్న వాళ్ళదే అని అర్థపడ్డ ఆయన జీవితం ఎట్లా ముగించిందంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆయన ఒక ప్రాంతం నుంచి అంటే ఉత్తరాంధ్ర అమెరికా ప్రాంతం యారిజోనా అంటాం అక్కడ నుంచి ఆయన కార్లో వస్తున్నాడు ఇంటికి అంటే ఆపోజిట్ నుంచి ఇంకొక తాగుబోతు కారు నడిపించుకుంటూ వచ్చి డాష్ కొట్ట ఆయన కొంతకాలము బొమ్మలా ఉండి చనిపోయింది చివరికి అయితే చాలా మంది ఆయన ఖచ్చితంగా తిరిగి లేస్తాడు అనేసి ఆయన శివాన్ని పాతి చివరికి ఆయనని పాతి ఒక సంవత్సరం తర్వాత ఈస్టర్ రోజు లేస్తాడేమో అని చాలా మంది కనిపెట్టారు ఆయన లేయలేదు కాబట్టి ఇంకా చాలా మంది గొప్ప గొప్ప దైవజన్ల గురించి నేను చెప్పాలా కానీ అంత టైం మనకి లేదు ఇక్కడికి నేను కొంతసేపటికి ముగించేస్తాను ఎందుకంటే మనది ఫార్టీ మినిట్సే వాక్యం ఫార్టీ మినిట్స్ దాటిందంటే అందరికీ బోరు ఎందుకంటే మళ్ళీ మీరు కూడా ఆఫీస్లలో పండ్లు పోవాలా లంచ్ ముగించుకోవాలి ఇది లంచ్ టైం వాష్ చెప్పేది లాక్డౌన్ కాదు కాబట్టి కాబట్టి మీకు కూడా అవకాశం ఉండేప్పుడన్నా గొప్ప దైవజన్ల చరిత్ర చదవండి మీ విశ్వాసం బలపరచబడుతూ ఉంటుంది తర్వాత ఇతరుల తప్పిదం నుంచి మనము నేర్చుకోవచ్చు చాలు నువ్వు ఆ తప్పుదండలు చేయడం అవసరం లేదు కాబట్టి వాళ్ళని ఇప్పుడు రాజు బత్సవాతోని ఆ రీతిగా జీవించడం అది పాపమైంది నువ్వు నేను చేయడానికి వీల్లేదు యూద తన కోడలతో ఆ రీతిగా జీవించడము మనం చేయడానికి వీల్లేదు అవి ఎందుకు మన కొరకు రాసి పెట్టిండంటే ఏది తప్పు ఏది ఒప్పు అని చూపించడం కొరకు వాటన్నింటినీ ఉదాహరణగా మనకు పెట్టిండా నీకు బుద్ధి కలడం కాబట్టి మనం అందరం బుద్ధి కలిగి వీటన్నిటిని గ్రహి భయము భక్తి అటువంటి భయభక్తులలో మనము మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రతి క్షణము ప్రార్థనలు కూర్చున్నప్పుడు భయము వనుకుడు ఉండాలి మనకి ఎందుకంటే ఆయన స్వస్థపరుస్తారు తప్పక ముఖ్యంగా చూపించిన కూడా గతంలో నాలుగు విధాలుగా స్వస్థతలు పొందొచ్చు మొదటిదిగా నియంత్రణ ప్రార్థన చేసుకో ఇతరుల మీద ఆధారపడము మన కరెంట్ మన పరిచయలు అదొకటి ఉంది బలహీనత నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు నీ అవయవలతో మాట్లాడచ్చు వాటిని గద్ధించచ్చు యేసుకృష్ణ అవి వింటాయి నీ మాటలు అదే రీతిగా కుటుంబ సభ్యులు కూడా కలిసి ప్రార్థన చేస్తే బహు పవర్ఫుల్గా అది రెండో విధానం మీ కుటుంబం ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరికి సిక్కున్నారో అందరు కూర్చొని ప్రార్థన చేయండి అది బైబిల్ విధానం అది మూడవ విధానము సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయొచ్చు అనిషిని చూపించిన యాపవ్ పత్రికలో ఐదవ అధ్యయమో పద్నాలుగో వర్షాలు చూస్తాం డూనే రాసి ప్రార్థిస్తే స్వచ్ఛత పొందుతారు కాబట్టి ఈ విధానాలన్నీ మనము గ్రహించాలా దేవుని యొక్క చిత్తాను సరగనే జరుగుతా ఉన్నాయి ఇవన్నీ వాక్యం ప్రకటించబడ్డాక స్వచ్ఛత జరుగుతుంది దానికి ముందు జరగదు అందుకే వాక్యం బాగా మనుషుల హృదయలను మనం ప్రకటించాలా ఏసు ప్రభుని హెచ్చించాలా ప్రతిసారి ఆయన ఆయన నామము ఆయన సువార్త ప్రకటించడానికి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి అటువంటి సేవలో ప్రభు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తాం పరశోధర బాగు దేవ వదనాలైన తండ్రి స్తోత్రాలేశయ ఇంత మళ్ళీ మాతో మాట్లాడేందుకు మీకు వదనాలు ప్రభా గొప్ప దైవజనులు ప్రభా ఎంతగానో పరిచర్య చేశారు ఎంత మీ చేత నడిపించారు కానీ చివరికి వారి వారి జీవనము మాదిరి బహు బాధకరంగా ఉన్న విధానాలను చూపించినారు ప్రభా కానీ వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటున్నాం వాళ్ళంతట గొప్పవాళ్ళం మేము కానే కాదు ప్రభా కాని ఇది కేవలం మీ కృప ద్వారానే వీటిని ధ్యంచేలాగా నేర్చుకునేలాగా మీరు ఇచ్చిన అవకాశం మీకే సంస్థ ఘనత మహిమ ప్రభావాలు చేయించుకుంటున్నాం మాకు తన అందులో ఏం లేదు ప్రభా మా పేరు ఎక్కడ ఉండడానికి వీల్లేదు ప్రభా మేము వ్యక్తిగతంగా గుర్తింపు పొందడానికి కాదు ఏ ప్రభు గుర్తింపు పొందడానికి మాకు ఆసక్తి పుట్టించండి మాలోని అహాన్ని తొలగించండి గర్వాన్ని గర్తించండి ప్రభా ఏసు ప్రభా మీ యొక్క సెలవు అంతే మేము అతిశయించాల దేని విషయాలు కూడా మేము అతిశయించాం ఎందుకంటే సమస్తం మీరిచ్చిన అమ్మ ఏమి లేవు కూడా కష్టపడి సంపాదించుకుంటు లేదు ప్రభావ మీరు ఇచ్చి వాటన్నిటిని బట్టి మీకు వందనాలి కాబట్టి నైనా మీ సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టి మీ మహిమార్దంగా నడిపించామని యేసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధుల ప్రభా ఏసూ క్రీస్తు నా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దండి రాజా సర్వోన్నత దేవ సత్య స్వరూపి మహిమ స్వరూపి మీకు వందనాలు ప్రభా హయ యేసో ప్రభా మీ యొక్క ప్రభా హయ మీ నామంని మహిమపరుస్తూ మీ నామం ని గణపరుస్తూ ఓ ప్రభా ఈ లోకంలో శ్వాస వరకు ప్రభా మీ కొరకై సాక్షి బిడ్డగా నిలబడి ముందుకు నడిపింపబడాల మీరే కృపించండి కనిక ప్రభా మీ అభిషేకించి బలంగా వాడుకొని ప్రభా మీరు అక్కడికి సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరుస్తూ ప్రభా మేం నడిపింపబడుతున్న ఈ యొక్క సర్వసత్యంలో మేం నడిపింపబడుతున్న ఈ యొక్క వెలుగులో మేం నడిపింపబడుతున్న ఈ యొక్క జీవపు మార్గంలో రచ అనేకులని ప్రభా ఈ యొక్క వెలుగులోకి ప్రభ నడిపించే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి అలాంటి పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు దయచేయండి అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అందుకు పడాల్సిన కష్టం మేం పడాలా ప్రభా అందుకు ప్రభా ప్రయాసం మేము పడాలా ప్రభా అందుకు సంబంధించిన శోధనలు శ్రమలు ప్రభా మేము అనుభవిస్తూ జయిస్తూ ప్రభా అనుభవపూర్వకంగా అందరికీదేవా వాటిని ప్రకటిస్తూ మీ నామని మహిమ పరుస్తూ రాజా నడిపింపబడాలి గాని ప్రభా వెంకట్టు మాత్రం తిరగడానికి వీలేదు ప్రభా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ప్రభా మీరే మహింపుదమని ఏసనా ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్ను మహోన్నతుడ తండ్రి మహిమ దేవ కృపా మడానికి ఎంతో వన్నాాలి గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని మీ కృపలో మమ్మల్ని పత్రపచ్చుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న ప్రభావ ఈ యొక్క మధ్య కాలశలనైనా మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు అయినా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అయినా గొప్ప గొప్ప ధర్యజన్యులు ఏ రీతిగా వాళ్ళు వాళ్ళ సేవా జీవితంలో వాళ్ళ పతనం ఎట్లా ఎట్లా ఉన్నారు వాళ్ళు అనేది మీరు మాకు చూపించినారనైనా గొప్పదేవైన తల్లి వారికి దుష్టాంతరంగా సంభవించి ఇగాంతమంది మాకు బుద్ధి కలుగుటో ఇవన్నీ మీరు మాకు చెప్తున్నారు ప్రవా కాబట్టి నేను మేము బుద్ధి కలిగి ప్రతి విషయంలో మేమైనా జాగ్రత్తగా మేము జీవించాలా ప్రభావ ప్రతి దశల ప్రభావ నీ నామే మేము మయమపరచాలా ప్రభా మాకు మీరు ఇచ్చిన మేము ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో అయినా కానీ ప్రభావ ఎలాంటి గర్వం రావద్దు ప్రవ ఓ ప్రభావ మేము భయముతో వణుకుతోని ప్రభావం భయభక్తులు కలిగి మేము జీవించాలా ప్రభావ సేవా పరిచయలో ప్రవ నా తనేస్తు ప్రభ ప్రతి విషయంలోనైనా మేము జాగ్రత్తగా ఉండాలా ప్రభావ నీ నామం హెచ్చింపడాల ప్రభ మేము తగ్గించుకొని జీవించాలా సాత్వికంగా తినే మనసు కలిగి మీ పాదాలు చెంత ఉండే ప్రభావ నేను మైమపర్చి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను అయినా గొప్పదేవ ఓ ప్రభా ఎన్నో హెచ్చరికల ప్రభావ మీరు మాకు ఇచ్చినైనా కాబట్టి మేము ప్రభావ ఈ దినాల్లో ప్రభా మా పరిచర్లు ఏ రీతిగా ఉంటాయి ఎట్లా మీరు ఉండాలనే విషయం జ్ఞాపకం చేసిన మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ కాబట్టి మేము ఆ రీతికి జీవించకుండా జాగ్రత్తగా మేము జాగ్రత్తగా ప్రవా బహు విశేషంగా జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా ప్రభావ మా పిల్లలు మా ఏర్పాటు నిశ్చయించట్టుగా మరీ జాగ్రత్త ఓ ప్రభావ భయంతో వణుకుతోని మేము జీవించాల ప్రభావ మాకిచ్చిన వరాలు కానీ ప్రభా ఫలాలు ప్రతి విషయంలోనైనా ఎక్కడ కూడా ప్రభా మేము అతిశయించుకున్నా మీ మైమ కొరకు మీ ప్రభావ మేము వాడాలా నీ నామాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తాల ప్రభావ ఆ రీతి మమ్మల్ని దయాజీవన ప్రాదిష్టమైన గొప్ప దేవ నా తన్న ఇసయ్యా నీకు ఎంతో నా ప్రభావం మాతో మాట్లాడు మమ్మల్ని ఎంతగానో బలపరిచేందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా మేము ఏ రితిగా జీవించాల ప్రభావ మీరు మాతో మాట్లాడినైనా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా ప్రతి క్షణం మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ ప్రతి విషయంలో ప్రభావ మిమ్మల్ని పోలిమెంట్ నచ్చుకోవాలి ప్రభావ ఇలాంటి మనసు మీలాంటి హృదయమ కనిగరించినయన సాత్వికం దీన మనసు కలిగే ప్రభావ నేను శృతించి గణపరిచేలాగైనా యేసు నామాన్ని ప్రభా అన్నికలు ప్రకటించి ఆ నామాన్ని హెచ్చరించిన ఆ నామంలోనే స్వస్థత ఉందని ప్రభావ మనుషులు ప్రకటించాలా ప్రభావ గొప్ప దేవ ఎన్నో విధానాలు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావం గొప్ప దేవ వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వందాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం గొప్ప దేవ నీకు ఎంతో వందలు ఎంత గొప్ప దేవుడు ప్రభావ మా పట్ల మీకు ఎంతో ప్రేమ ఉందో ఎంత కృప ఉందో ప్రభావ ఈ రోజు మరోసారి మాకు చూపించిన కాబట్టి మేము ఆ స్థితిలో నుంచి మేము స్థితిలో మేము ఉన్నాము అదే స్థితిలో చివరి వరకు ప్రభావం మీరు మమ్మల్ని నిలబెట్టినారు కనుక అంతవరకు మేము అదే స్థితిలో మేము మేము పడిపోకుండా ప్రభు ఏ స్థితిలో మేము గర్వించకుండా ఓ ప్రవ మీరే సాయపడమని ప్రార్థిస్తాం ఒకవేళ అలాంటి గుణగాణాలు ఇంకేమైనా ఉంటే ప్రవా నాలో ఇంకేమైనా ఉంటే మీకు హాస్యకరమైన ఇంకేమన్నా ఉంటే ప్రభు తెలియకుండా ప్రవ్వా క్షమించండి ప్రవ ఈ క్షణం నుంచి నైనా వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టినైనా ప్రతి క్షణం మా హృదయాలు పరిశీలించుకుంటూ ప్రవ ఆత్మ సంబంధమైన జీవితంలో మేము జీవించలాగినా ప్రతి క్షణం నైనా నేను మైమ పరిచి బిడ్డలుగా మేము ఉండలాగన ఆ రీతి మమ్మల్ని మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం పరలకు ఒక జ్ఞానం ప్రతి క్షణం అయినా నిన్ను మైమర్చి బిడ్డలుగా మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరికి పెట్టుకొని మీ నామాన్ని మై మీద తెచ్చుకోమని ప్రార్థిష్టం అయినా ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరు మీరు దీవించి ఆశ్రవదించండి నూతనమైన కృప నూతన అభిషేకం అనుగ్రహించాలని శివ పరిచయం మీరు దీవించి ఆశ్రవదించండి బ్రదర్స్ ఇస్తారు అందరు పరిచయం మీరు ఆశ్రవదించండి ప్రభావ నైనా మీరు ఇచ్చిన పునాది ఆ పుస్తక ప్రభావం పునాది మీద మేము కట్టగొట్టం ప్రభావ ఆ పునాది మీద చివరి వరకు మేము ప్రభావ అదే స్థితిలో మేము నిలకడగా ఉండేలాగిన మమ్మల్ని అందరినీ ప్రతి చోట మీకు మమ్మల్ని ఆశన పెట్టుకోండి అనారోగ్యాలతో సంపూర్ణ స్వస్థతలు అనుగ్రహించి బలపరచండి ప్రభావ మాకు ఇచ్చిన ప్రభావ మేము అది పరిశీలించు ప్రభ అది మేము తెలుసుకొని ఆ గిఫ్ట్స్ లో మేము దాన్ని సిరప్ చేయాలా నిన్ను మేమే పచ్చాలా ప్రభావ అది మీరు ఇచ్చిందే ప్రభాలో ఏం లేదు ప్రభావం పురుగులాంటి వాళ్ళం ప్రభావ పనికిరాని వాళ్ళం ప్రభావాల వాళ్ళని ప్రభావ మీరు ఏర్పరచుకొని ఆయన మీ బిడ్డలుగా చేస్తున్నారు నాయన ఎంతో గొప్ప దేవుడు వేస్తాయా నీకు ఓ ప్రభావ అది మేము ప్రతి క్షణం మీ సిరువు మనం ఎందుకు ప్రభావ మేము అతిశయించాలా సిరువు ఎందు ఈ లోకంలో ఏ నిషులు కూడా మేము గర్వించడానికి వేయలేదు ప్రభావ అది మాకు దూరం అనిగాక నైనా ఇస్తే ప్రభావ మీ ఎందుకు ప్రభావే అలాంటి కృప భాగ్యమా అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని త్వరలో రాన్నేసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించిన నామ తండ్రి ఆయన పరిశుద్ధవాగ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే వందనాలు ప్రభా సుందరవ దేవ సర్వంగీ కథ తరికి హాలే ఎల్లికిస్తవాభా మరి ఈరోజు ప్రభావ వాక్యం చేత మాట్లాడే మరి మేము ఏ విధంగా జీవించాల ప్రభా మాకు ముందు నీకు వందనాలు ప్రభా మరి ప్రభా ఎల్లప్పుడు ప్రభావి నిన్నెస్థుతి నుంచి ఆరాధించే వారు ఎలాగో అనేకులకు యొక్క సత్యాన్ని మేము ప్రకటన చేయాలి ప్రభా తి ప్రభా ఈ లోకం వైపు మేము చూడొద్దు తండ్రి ఈ లోకంలో నుంచి ప్రతిదీ ప్రభా మేము ధృవీకరించుకోలేదండ్రి ఎందుకంటే ప్రభా మా పితరులు కూడా ప్రభా మరి అందరూ కూడా ప్రభా ఎంతో మంది ప్రభాని సేవ చేశారు ప్రభా పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ ప్రభా అపోసులే కానీ ప్రభా వీళ్ళందరూ కూడా ప్రభావమైన సేవ వారు చేశారు ప్రభావా ప్రభా వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రభా అన్నిట్లో తగ్గించుకుని ప్రభాని యొక్క చేశారు ప్రభా అదే రీతిగా ప్రభా నేను కూడా ప్రభావి తగ్గించుకోవాలా ప్రతి దాంట్లో కూడా ప్రభావం తగ్గించుకుని యొక్క సువాతి ప్రకటన చేయాలి ప్రభావ ఎక్కడ గర్వించడానికి విడగ ప్రభా దేవా ప్రభా ఇంకా మాలో ఆయుధికరమైన ఏదైనా ఉంటే ప్రభావ మాకు చూపించండి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకునే ప్రభా వాటిని విడిచిపెట్టేస్తాం తండ్రి దేవాయజ్ఞ ప్రభావ ప్రతిద ప్రభా మరి నీ ప్రభా అనేక రకములు ఈ ప్రకటన చేయాల ప్రభావ అప్పుడైతేనే ప్రభావ నీ నామానికి నామ్య జీవించిన వారం అవుతుంది దేవాయచప్రభా ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఏది చేసా అదంత వ్యర్థమైన సెలవుచ్చిన ప్రభా కానీ ప్రభా ఈ లోకంలో ప్రభా మేము ప్రతికొన్నంత వరకు ప్రభా నిన్నే స్థుతించి ఆరాధించాలా ప్రభా అదే రీతిగా ప్రభా అనేకులకు కూడా ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని ప్రభా అనేకులకు మేము ప్రకటన చేయాలా ప్రభా అప్పుడైతేనే నీ యొక్క రాజ్యంలో మాకు స్థానం ఉంటుంది తండ్రి దేవాయచ ప్రభా మేము ప్రతి వారికి నీ సత్త మేము ప్రకటన చేయాలా మేము తొలగిపోవడానికి వీలదు ప్రభా దేవా యజుప్రభ నీ వైపే చూడాల ప్రభా మా చేతి పప్పు పట్టి మమ్మల్ని నడిపించుకొని ప్రార్థ్యం తండ్రి సాయపడమని ప్రార్థ్యం వేసే అనికే స్తోతం నీకు దేవాయప్రభ దినదిన ప్రభా నీలో ఇంకా నువ్వు ఆత్మీయంగా బలపడాలా స్థిరపడాల ప్రభా మమ్మల్ని ఇంకా బలపరిచే ప్రభా ఇంకా ముందుకు నడిపించుకొని ప్రార్థ్యం తండ్రి దేవాయజుప్రభ ఈ లోకం ఎక్కడ గలిబిలి ఉంది ప్రభా కానీ ఈచుప్రభ మీరు ప్రభా మమ్మ ప్రభా యొక్క కృప చేత యొక్క ప్రేమ చేత ప్రభా యొక్క కనికరం చేత ప్రభా మా అందరి గురు యొక్క రెక్క కింద ప్రభా దాన్ని బట్టని వదిన ప్రభా దేవా ప్రభా మరి మాందరి గురు ప్రభాని యొక్క జీవ గ్రంథంలో రాసి రాసిపెట్టుకునే ప్రభా ఏతే నీకే స్తోత్రం నీకేమవుతుంది దేవాయప్రభ ఇంకా రాంగరంగ ప్రభా మేము యొక్క స్వాత ధైర్యంగా ప్రకటన చేసేలాగా ప్రభా మీరు మాకు సహాయపడమనే ప్రార్థ్యం తండ్రి ఎక్కడ మేము తొలిగిపోవద్దు మమ్మల్ని పట్టని మా పట్టుకొని మమ్మల్ని నడిపించుకుని ప్రార్థ్యం అనేసి నీకే స్తోత్రం నీకేమైంది జీవం గల దేవా నీకు వందల ప్రభా పరిశుద్ధి నీకేస్తూ నీకేమని తండండి దేవాయత్స ప్రభా ఎక్కడ నువ్వు గర్వించడానికి వీలదు ప్రభా దేవాయప్రభ అలాంటి థాట్స్ కూడా మాకు రావద్దు అలాంటి వాటిలో కూడా మేము పడడానికి వీలదు ప్రభా కేవలం ప్రభా నీ వైపే చూడాలా మేము వెళ్ళాలా ప్రభా దేవాయప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వే ప్రభా ఏమా చేపట్టని మమ్మల్ని నడిపించండి మేము ఎక్కడ తొలగిపోకుండా ప్రభా నీ వైపే చూసేలాగా మాకు సాయపడమని ప్రార్థ్యం అండి ఆత్మీయమైన జీవితంలో మేము ఎంటర్ కావాలా ప్రభా పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళతో అందరితో ప్రభా మరి సంభాషించాలి ప్రభా అవన్నీ మేము చూడాలి ప్రభా దేవా ప్రభా అలాంటి కనులు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటండి దేవాయంతి ప్రభా మరి మీరే మాకు తోడే నడిపించే ప్రభా మరి మీరాకడి ఎంత త్వరలో ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క పనులు మేము నిఘ్నమైపోవాలండి నీకులకు నీ సత్యాన్ని మేము ప్రకటన చేయాలి ప్రభా దివ మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగించాల ప్రభా దివని యొక్క పరిశుద్ధాత్మకత ఎల్లకు మాకు నడిపింపు దయచే ప్రభా నీ యొక్క తలుపులకు మేము చోటించి నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవ మరి మీద తోడైంది నడిపిస్తారని యేసుకృష్ణ నామంలో ప్రభా మరి ఒక రాకరికి మందరి సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆమె